వెరాజ్ ఈ ఈ యోగి అత్యేతి అత్యేతి వాణ్ణి అధిగమించి పరమేశ్వరునిలో ఐక్యాన్ని పొందుతారు కాబట్టి వేదేషు భాష్యకారులు ఏమంటారు చూద్దాం శృణుతస్య యోగస్య మాహాత్మ్యం ఆ యోగం యొక్క మహాత్మ్యం ఎట్టిదో వినవయ యోగము అంటే ఎలా ప్రారంభమవుతుంది కర్మయోగము అంటే నిష్కామ కర్మానుష్ఠానంతో ప్రారంభమవుతుంది యోగము ఆ తర్వాత కొంచెం గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మీకు యోగం అంటే ఏమిటో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే యోగం అంటే జనులకు పిచ్చి పిచ్చి అభిప్రాయాలు అన్నీ ఉంటాయి పీపుల్ ఆఫ్ నట్స్ అందుకోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పీపుల్ అంటే మీరని కాదు జనరల్గా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా వాళ్ళకి కూడా తెలియడం కోసం చెప్తున్నాను సో యోగము అంటే అది ఏమిటో అనుకుని పోతారేమో అని అదేమీ కాదమ్మా కాదయ్యా మ మన జీవితమే యోగం చేసుకోవచ్చు ఎలాగా నిష్కామ కర్మానుష్ఠానము ధ్యానము వివేక జ్ఞానము అంటే ఈ మూడే భగవద్గీతలో పుస్తకం తీస్తే ఈ మూడే ఉంటాయి సో ఇది యోగము ఇటువంటి యోగము యొక్క మహిమ ఇంత అంతా తెలుసుకో అయితే మహిమ అనే దాని పరిభాష కూడా స్పష్టంగా తెలుసుండాలి మహిమంటే ఏదో మ్యాజిక్కి మహిమ అని పేరు పెట్టుకుంటారు మ్యాజిక్ వేరు అధ్యాత్మ విద్యలో మ్యాజిక్ లేవుండవు వీఆర్ నాట్ వీ డిస్పెన్స్ మ్యాజిక్ హియర్ వీ డిస్పెన్స్ విజ్డమ్ హియర్ నాట్ మ్యాజిక్ ఎర్ఫోర్ ఆత్మరూపంగా ఈశ్వరుడు ఉన్నాడు అంతకంటే మహిమ ఇంకేముంటుంది ఆ ఈశ్వరుని ఈ జీవితంలో ఇప్పుడు ఇక్కడ నేను పొందగలుగుతాను అంతకంటే మహిమేముంటుంది అదే మహిమంటే అంతేగాని మహిమంటే మ్యాజిక్ అని మీరు అనుకోద్దు ఆ యోగము మహిమ ఎక్కిదో చూడు వేదములలో ఉన్నదానికంటే కూడా గొప్పది అని అంటున్నారు వేదములంటే అర్థం ఏమిటి భాష్యకారులు వేదేశ్వతి వేదేషు సమ్యగీత వేదములలో ఏముందో దానిని పొంది పొందుతాడు ఒకడు అంతకంటే ఈ యోగి అధికంగా పొందుతాడు అంతకంటే అధికమైనటువంటి మోక్షఫలాన్ని వీడు పొందుతాడు వేదములంటే వేదం పుష్ణం కొనేస్తే వచ్చేది ఫలం సమ్యక్ వేదాన్ని సమ్యక్ సరైన పద్ధతిలో అధ్యయనం చేయాలి సాధారణంగా వేదాన్ని హడావిడి హడావిడిగా ఎవరో తరువుకొస్తున్నట్టుగా అన్నీ కుళ్ళ స్వరాలన్నీ చెప్తావు తప్పు స్వరాలన్నీ చెప్తావు ఏదో వల్లించేసి అర్థం అర్థం తెలియకుండగా మొత్తానికి ఒక తంతు కింద పూర్తి చేసి లేచకపోతే అక్కడ వచ్చి ఫలం కూడా చాలా అల్పంగా ఉంటుంది అలాంటి దోషాలు లేవు పూర్ణంగా వేదాన్ని అధ్యయనం చేసి అర్థజ్ఞానం కూడా అధ్యయనంలో భాగమే అర్థం తెలుసుకుని ఆ తెలుసుకున్న దాన్ని తన జీవితానికి అన్వయించుకుని ఆచరించుట వేదేషు సమ్యగీతేషు అలా చేస్తే ఏ మహాఫలాన్ని మానవుడు పొందగలుగుతాడో అంతకంటే అధికమైన ఫలాన్ని ఈ కర్మయోగం ద్వారా ధ్యాన యోగం ద్వారా మనం పొందవచ్చును అని అంటున్నాడు ఆయన వేదేషు తర్వాత యజ్ఞేషు యజ్ఞము యజ్ఞము అంటే దేవుని యొక్క పూజ మీరు ఇంట్లో కూర్చొని సింపుల్గా చేసుకుంటే దాన్ని యజ్ఞం అని అనువు కొంచెం సామూహికంగా పెద్ద ఎత్తున చేస్తే దానిని యజ్ఞము అని అంటారు ఉదాహరణకి శివరాత్రి రాబోతుంది ఈ సందర్భంగా ఒక పెద్ద శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తున్నారు నూట అడుగుల శివలింగము అంటూ ఏదో ప్రతిష్ఠ సో అటువంటి పెద్ద కార్యక్రమాన్ని యజ్ఞము అని అంటారు దానికి యజ్ఞము పేరు పెడతారు ఐదు రోజులు చేసే యజ్ఞం ఒకటి ఉంది అగ్ని స్థోమము అలాగే సప్తాహ యజ్ఞము ఏడు రోజులు భాగవత సప్తాహంలో యజ్ఞం కింద పటనిస్తాయి సో చాలా విస్తృతమైన కార్యక్రమం అనేకమ వ్యయ ప్రయాసలకు ఓర్చి చేయాల్సి ఉంటుంది కష్టం చేయటం ఏంటంటే తేలికాల అడుగుల శివలింగాన్ని ఏర్పాటు చేయటం అంటే మనం ఇక్కడ కూర్చుని మనమేమో గీత ఎదురకుండా పెట్టుకుని ఆత్మస్వరూపుడు ఈశ్వరుడు అని చెప్పేసినంత తేలిక కాదు అది అక్కడ రోడ్డు మీద పడి ఆ పర్మిషన్లు అవి తీసుకుని అక్కడ వర్కర్స్ తోటి తంతాలు పడుతూ క్వాలిటీ ఆఫ్ వర్క్ చాలా పూర్ ఉంటుంది వాడు సరిగ్గా చేయండి అరే నాలుగు మేకలు నాలుగు మేపులా కొట్టరా అంటే వాడు డయాగనల్గా ఎక్కడో మేక ఎక్కడో మేక కొట్టి రెండు మేకులు మట్టిలో పారసులు వేర్చక్క కాఫీ తాగడానికి సో జనాలు అలా సో అటువంటి వర్క్ వర్కర్స్ చాలా పూర్ క్వాలిటీ వర్క్ ఉంటుంది సమాజంలో సో మెటీరియల్స్ చాలా పూర్ క్వాలిటీ మెటీరియల్స్ ఉంటాయి అటువంటి మెటీరియల్స్ తోటి అటువంటి వర్కర్స్ తోటి మీరు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలి అంటే కన్స్ట్రక్షన్ చేయాలి అంటే అదే మాటలు కాదు చాలా కష్టం ఆ కష్టాలన్నీ ఆ వ్యయాన్ని చేసి ప్రయాసం చేసి యజ్ఞాన్ని చేస్తారు చేస్తే ఏమొస్తుంది ఆ మహాఫలము కంటే కూడా అధికమైన ఫలము ఈ యోగము వలన మనిషి పొందుతాడు యజ్ఞేషు భాష్యకరు యజ్ఞేషు చ సాద్గుణ్యేనా అనుష్ఠితూ మీరు యజ్ఞము అంటే ఊరికే హడావిడి హడావిడిగా చేసేస్తే సరిపడదు సాద్గుణ్యేనా అనుష్ఠితూ యజ్ఞానికి సద్గుణములు ఉంటాయి ఆ సద్గుణములు అనన్నిటినీ పాటిస్తూ మీరు అనుష్ఠించాల్సి ఉంటుంది సాధారణంగా యజ్ఞం చేసేప్పుడు కొన్ని దోషాలు వచ్చేసేటువంటి ప్రమాదం ఉంటుంది ఎలాగంటే ఇప్పుడు నెయ్యి తోటి హోమం చేయాలనుకోండి అది కల్తీ నెయ్యి అనుకోండి ఒక దోషం వచ్చేసింది మరి దోషం వచ్చేసింది కదా లేకపోతే నదీ జలములతో అభిషేకం చేయమన్నారు అనుకోండి ఇప్పుడు నది ఎక్కడి నుంచి వస్తుంది అని నీళ్లతో అభిషేకం చేయమన్నారంటే హరిమల్లీ ఒక లోటే సో ఈ విధంగా అక్కడ విధి చాలా ఉంటుంది ఆ విధి ప్రకారం చేయాల్సి ఉంటుంది చాలా కఠినంగా ఉంటాయి విధులు ఆచరణ అంత తేలికగా ఏమీ ఉండదు దాంట్లో దిగితే తెలుస్తుంది దాని లోతు ఆ విధంగా మీరు ముఖ్యంగా పేరు ప్రఖ్యాతుల కోసమో ధనం కోసమో యజ్ఞాన్ని మొదలు అక్కడికి అక్కడే ఇంకా మొదలుపెట్టక ముందే ఆ యజ్ఞం కలుషితం అయిపోయింది ఇంకా మొదలుపెట్టక ముందే కలుషితం ఉంది సో ఇలాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి తర్వాత దంభము అనే ఒక దోషం ఒకటి ఉన్నది ఈ దంభము అనే దోషాన్ని పదహారు చెప్పారు అసుర సంపదలో చెప్పారు నేను మొన్న ఈ దంభాన్ని గురించి కాకినాడలో చెప్పడం కష్టమైనది అక్కడ ఉన్న శ్రీకృష్ణుడు శంకరుడు బెల్లంగొండ రామరాయకవి యొక్క టీకా ఈ మూడు చూసి దంభాన్ని గురించి చెప్పాను చెప్పిన తర్వాత నాకే ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే లోకంలో చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సుమారు డెబ్భై ఎనభై శాతం ఈ దంభంలో పడిపోతుంది ఏదో ఒక అంశంలో దంభం ఉంటుంది అంటే దాని అర్థమైన దంభాన్ని తప్పించుకోవటం చాలా కఠినమైన విషయం జీవితంలో దంభము అంటే తెలుసు అంటే ఎదరవాళ్ళని మెప్పు మెప్పించటం కోసం మంచి పని చేయడం అనమాట మంచి పనే చేస్తున్నది కానీ ఆ మంచి పని చేయటం వెనకాల ఉండే స్ఫూ స్ఫూర్తి ఏమిటంటే ఎదుటివాడిని మెప్పించాలి ఎదుటివాడిని మెప్పించాలని ఒక్క పిసరంత ప్రయత్నం వీడు చేస్తే ఆ మేరకు దంభం వచ్చేసిందంటే చాలా కష్టం యజ్ఞంలో దంభం వచ్చేసిందంటే అంతటి మహాయుజ్ఞం కలుషితమైపోతుంది దంభం వచ్చేస్తుంది చాలా దోషం ఈ దంభం అనే దోషం సో ఆ విధంగా సద్గుణ్యైన అనుష్ఠితూ సకల గుణములను పాటిస్తూ యజ్ఞాన్ని అనుష్ఠించటం చాలా కష్టం ఒకవేళ ఎవరైనా అలాగా అనేక యజ్ఞములను బహువచనం కూడా పైగా అనేక యజ్ఞములను సకల సద్గుణములు ఉండి విధంగా ఆచరిస్తే వాళ్ళు ఏ మహాఫలాన్ని పొందుతారో అంతకంటే అధికమైన మహాఫలాన్ని ఈ యోగము ద్వారా నిష్కామ కర్మానుష్ఠానము అనే కర్మయోగం ద్వారా ఆత్మనిష్ట అనే ధ్యాన యోగం ద్వారా ఆత్మానాత్మ వివేకము అనే జ్ఞాన యోగం ద్వారా మనం పొందవచ్చు సో చాలామంది అనుకుంటారంటే ఏమిటండి ఆయన చెప్పేది వీళ్ళు వినేది ఏం వింటారు ఆత్మ పొద్దున్నీ సాయంకాలం లేక ఆత్మ ఈ సమయంలో కూర్చుని చక్కగా పూజ చేయొచ్చు కదా అయితే నామ సంకీర్తన చేయొచ్చు కదా అయితే మరో పని చేయొచ్చు కదా అని అంటారు అలానే వాళ్ళకి ఆత్మవిచారం యొక్క విలువ తెలియదు వాళ్ళకి ఆత్మవిచారం యొక్క విలువ ఎటువంటి విలువ అంటే వేదేషు యజ్ఞేషు అది విలువ వేదముల అన్నింటికంటే కూడా గొప్ప విలువ యజ్ఞములన్నిటికంటే కూడా గొప్ప విలువ ఆత్మవిచారానికి గలదు తర్వాత తపస్సు చే తపస్సులు తపస్సు కూడా బహువచనం భాష్యకారులు తపస్సు చ సుతప్తేషు తపస్సుని చక్కగా తప్పించాలి సుతప్తేషు తపస్సుని చక్కగా చేయాలి తపస్సు అంటే శరీర కష్టం కాయ కష్టం దేవుడి పేరుతో కష్టాన్ని సహిస్తే దాన్ని తపస్సు అని అంటారు కాబట్టి ఈ తపస్సు అనేది జీవితంలో ఉండాలి ముఖ్యంగా యంగ్ పీపుల్ తపస్సు చేయాలి రిటైర్ అయిపోయిన తర్వాత తపస్సు ఏం చేస్తారు యువనంలో ఉన్నప్పుడు మధ్య వయస్సులో ఉన్నప్పుడు కూడా తపస్సు చేయాలి పెద్ద వయస్సులో ఉన్నవాళ్ళు కూడా ఉపవాసము అనే తపస్సు చేతనైనంతలో చేయాలి తపస్సు ఎంతో కొంత తపస్సు చేసి ఉండాలి ఇప్పుడు ఏకాదశి ఉపవాసము చేసే అలవాటు ఉందనుకోండి దాని పేరు తపస్సు ఆ తపస్సు ఎలా ఉండాలి శ్రద్ధగా చేయాలి ఏకాదశి వచ్చిందంటే ఆ రోజు ఉదయమే మొదలుపెట్టి మొన్నాడు ఉదయం వరకు వీడు ఉపవాసం చేయాలి ఉపవాసము అంటే అన్నం భిన్నం అని ఒక సాధితుంది ఉపవాసం అంటే అంటే అన్నం అంటే ఆహారం రోజు తినే ఆహారం కాకుండా వేరే ఆహారము తినుట అని ఉపవాసానికి అర్థము అలా ఉండకూడదు రోజు తినే ఆహారాన్ని పూర్తిగా త్యాగం చేసేస్తాం విరిగిపెట్టేస్తాం విరిగి పెట్టేసి కేవలం మంచినీళ్ళు తాగి ఉంటాం ఇది ఉపవాసం ట్వంటీ ఫోర్ అవర్స్ నిజానికి ట్వంటీ ఫోర్ అవర్స్ అవ్వదు అది థర్టీ సిక్స్ అవర్స్ అవుతుంది ఎందుకంటే నిన్న రాత్రి భోజనం చేస్తారు మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యేప్పటికీ మళ్ళీ మొన్నాడు రాత్రి అవుతుంది ఆ రాత్రి కూడా ఉండి మొన్నాడు పుద్ధాను థర్టీ అవర్స్ వితౌట్ సాలిడ్ ఫుడ్ ఏమంటే జ్యూస్లో కూడా తాగకూడదు కేవలము కొద్ది గోరువెచ్చని నీరు త్ర తప్ప ఇంకేదీ తాగకూడదు అలాగే జలోపవాసం చేయాలి అది తపస్సు అన్న పడుతుంది ఒకవేళ మనకుండే ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎవరో సమస్యలు ఉంటాయి పాఠం చెప్పేది నా తరసన అలాగా నేను చెప్పాలంటే నేను జలోపవాసం చేసినప్పుడు పాఠం చెప్పడం కష్టమయ్యేది కాబట్టి జీరోపవాసం మనకు కాదులేదు దానికి పర్మిషన్ ఉంది ఏమిటి పర్మిషను ఫలహారం ఏం చేస్తున్నారు ఫలహారం అంటారు ఫలహారానికి ఏం చేయకూడదు ఫలహారము ఫలహారము కాదు ఫలాహారము చక్కగా మార్కెట్లో దొరికే ఫలములు ఆ సీజన్లు ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి అవి తెచ్చుకొచ్చి అరటిపళ్ళు యాపిల్ పళ్ళు బొప్పాయి మొదలైనటువంటి మూడు నాలుగు రకాల ఫలాలను తీసుకొచ్చి వాటిని కడిగి కట్ చేసుకుని అవి తినేసేటం ఏదో మోస్తరుగా అది ఒకసారి ఏదో టైం చూసుకొని మధ్యాహ్నం రెండింటికో మూడింటికో తినేసేటం తినేసి గోరక్షణ నీరు ట్రా చేసి అది కూడా తపస్సు అనిపడుతుంది కాబట్టి మనం ఏదైనా తపస్సుని ఎన్నుకుని చేయాలనుకున్నప్పుడు దాన్ని శ్రద్ధగా చేయటం ఇప్పుడు తిరువన్నాలో వెళ్ళిన వాళ్ళు ఒకసారి ప్రదక్షిణం చేసి వస్తారు పాదరక్షలు లేకుండా దానికి తపస్సు అయితే మనం ఆటో కట్టించుకు ప్రదక్షిణం చేసి వచ్చామనుకోండి అది తపస్సు అనిపించకూడదు ఎందుకంటే రమణ భగవాన్ అన్నారు జట్కా బండిలోకి వచ్చి ప్రదక్షిణం చేసుకుంటే ఆ రోజుల్లో ఆయన అన్నారు గుర్రం చేస్తోంది తపస్సు జట్కా బండి చేసుకోండి కానీ నువ్వేమీ చేయటం లేదు అన్నారు ఆయన అలా ఆయన అన్నారు అని ఉంటారు ఆయన కాబట్టి మీరు తపస్సు చేయదలుచుకుంటే తిరువన్నామే వెళ్ళిపోయి కొంచెం ఓపిక తెచ్చుకుని పాదరక్షల్ని విడిచిపెట్టేసి కొంచెం కష్టపడుతో కొంచెం శ్రద్ధగా ఫోకస్ పెట్టుకుని ఒక ఫోర్ అవర్స్తో కష్టపడితే నిమ్మడంగా నడిచేస్తే అయిపోతుంది ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు ఆ రోజుకి ఇంకే పని చేయకుండా విశ్రాంతి తీసుకోవచ్చు దాని పేరు తపస్సు తిరుపతి వెళ్తే మీరు నడిచి ఏకాంతంలో ఆ ఈశ్వరుని స్మరించుకుంటూ మెట్లెక్కుతో మెల్లమెల్లగా తిరుపతి చేరుకుని ఆ తర్వాత అక్కడ స్వామిని దర్శించి వస్తే అది తపస్సు కాబట్టి తపస్సు అనేది జాగ్రత్తగా అర్థం చేసుకుని మన శరీరానికి తగ్గట్టుగా ఉండాలి శరీరము మరీ ఉండకూడదు రోగం ఉండకూడదు అలాగని దాన్ని భోగప్రధానంగా కూడా తయారు పెట్టకూడదు తపస్సు అనే దాని యొక్క తత్వాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని చక్కగా చేసినట్లయితే అటువంటి తపస్సులు ఒకటి కాదు రెండు కాదు అనేకం అటువంటి అనేకములైన తపస్సులను చేస్తే ఏ మహాఫలాన్ని మానవుడు పొందగలుగుతాడో అంతకంటే అధికమైన ఫలాన్ని ఆత్మనిష్ట చేత మనం పొందగలుగుతాము దానూచ సమ్యక్దత్తేషు దానము దానము అంటే మళ్ళీ సమ్యక్ దత్తే యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు దానము మీరు చేసినట్టుగా పది మందికి తెలిస్తే అది దంభం అవుతుంది తెలిసి ఇట్లా మీరు ప్రయత్నం చేస్తే మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా పది మందికి తెలిస్తే దంభం కాదు పది మందికి తెలియడం కోసం మీరు దానం చేస్తే దంభం అవుతుంది ఈ రోజుల్లో ఫోటోగ్రాఫర్ను రెడీగా పెట్టుకుని దానం చేస్తారు అది దంభం అవుతుంది మీరు ఫోటోగ్రాఫర్ ఉన్నాడని కూడా మీకు ఏమీ తెలీదు మీరు మీరు ఇస్తుంటే వాళ్ళ ఫోటో తీశారు అది దంభం కాబట్టి దానము తర్వాత పాత్రను ఎరిగి దానం చేయాలి అపాత్ర దానం చేస్తే మళ్ళీ అది దోషం మీరు త్రాగుబోతుకి డబ్బు ఇచ్చేసారనుకోండి వాడు అడిగేదే కానీ ఇంత డబ్బు తీసుకెళ్ళి ఇచ్చేసారనుకోండి వాడు మరింత త్రాగేసి నెత్తికి రోగాన్ని తెచ్చుకుంటారు కాబట్టి ధనం ఇచ్చేప్పుడు వాడి పాత్రను ఎరిగి దానం చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి కూడా పాత్రను ఎరిగి దానం చేయాలి యోగ్యమైన వాడికి వెనుకాడకుండా మనం ఇవ్వాలి యోగ్యత లేని దానికి తూచి తూచి తూచి కోసి కోసి కోసి ఇవ్వాలి సో ఆ విధంగా మనం చాలా జాగ్రత్తగా దానాన్ని తత్వం తెలుసుకుని చేయాలి తర్వాత దానం చేసేప్పుడు దానం చేసుకున్న విషయం నలుగురికి తెలియకుండా జాగ్రత్త పడాలి రహస్యంగా చేయాలి తర్వాత నేను దానం చేస్తున్నాను అనేటువంటి అహంకారం లేకుండా చెయ్యాలి ఈ విధంగా దాన శాస్త్రాన్ని జాగ్రత్తగా తెలుసుకుని చేస్తే బాగుంటుంది అలా చేస్తే మహాఫలం కానీ అనేక దానముల చేస్తున్న దానికంటే ఎక్కువ మహాఫలము ఈ ఆత్మ విచారణ నుండు గలదు యత్పుణ్యఫలం ప్రతిష్టం శాస్త్రేణ సో ఈ వేదములు సమ్యక్ అధ్యయనము చేయబడినవి యజ్ఞమును సాద్గుణ్యముతో అనుష్ఠించబడినవి తపస్సులు చక్కగా చేయబడినవి దానములు సరైన విధముగా చేయబడినవి వీటన్నిటి అందు ఎంతటి పుణ్యఫలముందని శాస్త్రం చెప్తోందో ఓకే అత్యేతీ అతీర్య్య గచ్చతి తత్సర్వం ఫలజాతం ఆ ఫలమునంతని దాటి వెళ్ళిపోతుందండి ఆ ఫలము ఆ ఫలమును అంతని దాటి వెళ్ళిపోతుంది ఏమిటి యోగ ఫలము యోగము అంటే ఆత్మవిచారము ఆత్మ విచారానికి యోగమని మీరు పెట్టుకోండి ప్రస్తుతానికి అదే టాపిక్ యోగ దానికి తయారీ తయారీ కూడా యోగంలోకి వస్తుంది కర్మయోగము ధ్యాన యోగము చూడండి అధ్యాత్మ సాధన అది పబ్లిక్ డిస్ప్లే లాగా ఉండకూడదు అధ్యాత్మ సాధన ఎప్పటికీ ఒక ప్రైవేట్ కమ్యూనియం అంటే మీరు ఏకాంతంలో మీ హృదయంలో ఉండే ఈశ్వరునితోటి మొన్న ఐక్యాన్ని చెందుత అది అధ్యాత్మ సాధన అలా ఉండాలి అది రెండో వారికి తెలియాల్సిన అవసరం లేదు మీకు ఈశ్వరుడికి మధ్యన ఒక సంబంధం జీవేశ్వర సంబంధం అలాగే ఉంటుంది ఇది రెండు తెలియాల్సిన అవసరం లేదు అలా ఉండాలి తప్ప అధ్యాత్మ సాధన అనేది ఊరికే పటాటోపంతో ఉండరాదు దానివల్ల ప్రయోజనం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఎంత సూక్ష్మంగా ఎంత హృదయం హృదయా హృదయంలో ఈ సాధన నడుస్తుందో అంత అధికమైనటువంటి మహాఫలము దానికి ఉంటుంది కాబట్టి పైన చెప్పినటువంటి ఈ సాధనలన్నిటి యొక్క ఫలం ఎంత ఉంటుందో అదంతా కలిపి దానిని మించిన ఫలము ఈ ఆత్మ విచారము నందు సాధకుడు పొందును ఏ విధంగాను ఇదం విధిత్వా సప్త ప్రశ్న నిర్ణయద్వారేణమర్థం సమ్యగవధార్య అనుష్ఠాయ అది ఇది ఇది తెలుసుకుని ఇది అంటే ఏమిటి ఇది అంటే శంకరుడు అక్కడుండే శాస్త్రము యొక్క ప్రకరణాన్ని దాటి వెళ్ళరు అక్కడ ఆ సందర్భానికి తగ్గట్టుగా చక్కగా వ్యాఖ్యానం చేస్తారు ఈ అధ్యాయం మొదట్లో ఏడు ప్రశ్నల యొక్క నిర్ణయాన్ని పొందటం కోసం మనం ఉపక్రమించినాము ఆ ఏడు ప్రశ్నల యొక్క నిర్ణయాన్ని చక్కగా తెలుసుకుని అదంతా చెప్పబడింది ఈ అధ్యాయంలో ఆ చెప్పబడిన విషయాన్ని చక్కగా తెలుసుకుని ఆచరణలో పెట్టి అవధార్య అనుష్ఠాయ అవధార్య అంటే నిశ్చయ జ్ఞానం ఇది ఇట్లు అని ఖచ్చితముగా తెలుసుకుని ఊరికే లూజ్గా తెలుసుకోవడం కాదు చాలామంది చాలా లూజుగా తెలుసుకుంటారు ఏదో కొద్దిగా మిడిమిడి జ్ఞానము ఉంటారు కొద్దిగా తెలుసుకుంటారు తెలుసుకుని వెంటనే పాఠం చెప్పడం మొదలుపెట్టేస్తారు కంగారు గురువు అయిపోవాలనే కంగారులో ఉంటారు చాలా కష్టం కదా గురువు అయిపోవడానికి ఉంది కొంచెం యవనంలోనూ మధ్య వయసులోనూ ఉన్నప్పుడు మరికొంత అధ్యయనం చేయాలనే శ్రద్ధ ఉండాలి కానీ కానీ లోకం పద్ధతిలో నడుస్తూ ఉంటుంది అంటే ఈ రకమైన దోషం మన జీవితంలో రాకుండా మనం చూసుకోవాలి అంతమాత్రం అదే అభిప్రాయం కాబట్టి చక్కగా శాస్త్రం బోధించినటువంటి సత్యాన్ని నిశ్చయ జ్ఞానం కలగాలి అంటే ఇంకా సంశయములు లేని విధంగా స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఆ తర్వాత దాన్ని జీవితంలో ఆచరణలో కూడా పెట్టాలి అనుష్ఠాయ సో అవధార్య అనుష్ఠాయటో తెలుసిన ఆ సప్త ప్రశ్నలు ఏమిటో చెప్తా చూడండి ఇదికే ఒకసారి గుర్తు చేస్తాను కింద టీకాకారుడు రాశాడు కిం బ్రహ్మ బ్రహ్మ ఇప్పుడు మనం ఈశ్వరుడు అనగానే అదేదో మనకి తెలుసున్న విషయంలాగా అనుకుంటాం ఇప్పుడు మీరు ఎవరినైనా ఏమండి ఉగాండా ఎక్కడుందో తెలుసా అంటే అదే తెలియదండి అంటారు పోనీ దేవుడు తెలుసా దేవుడు తెలియకపోవడం ఏంటంటే దేవుడు మా ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు ఎక్కడ పడితే ఎక్కడే ఉన్నాడు అన్నది కరెక్టే కానీ ఏదో మా మేనమావ కొడుకే దేవుడు అన్నట్టుగా మాట్లాడుతుంది కాబట్టి ఈశ్వరుని యొక్క తత్వాన్ని చక్కగా తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు అధ్యాయంలో అక్షత పరబ్రహ్మతత్వము బాగా బోధించబడినది నెంబర్ వన్ కిం అధ్యాత్మం తన స్వరూపమైనవి తాను ఏమిటి తాను అనగానేమి అది కూడా ఈ అధ్యాయంలో బాగా చెప్పడమైనది కింగ్ కర్మ కర్మ అంటే ఏమిటి కర్మ అంటే ఊరికే జంతువులు వేస్తే కర్మ అయిపోతుంది కర్మ దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని సో ఇక్కడ త్యాగమే కర్మ అన్నట్టుగా చెప్పారు భూత విసర్గ త్యాగాన్ని కర్మగా వర్ణించారు కాబట్టి ఆ కర్మ యొక్క తత్వాన్ని ఇక్కడ చెప్పారు అది తెలుసుకోవాల్సి ఉంటుంది కిం అధి దైవం కిం అధిభూతం మన చుట్టూ ఉన్నటువంటి భౌతిక ప్రపంచం కలదో దాని తత్వం ఎట్టిది పంచభూతములు దాని తత్వము తర్వాత దేవతాతత్వం ఎట్టిది దేవతలు అంటూ ఉంటారు కదా ఏమిటి దేవతలు ఇవన్నీ కూడా మనం చూసాం సో అదే ఐదవది తర్వాత యజ్ఞం అనగానేమి కహ అధియజ్ఞ యజ్ఞం యొక్క తత్వం ఎట్టిది అది కూడా చూసాం ఆరు దేహత్యాగము ఏ విధముగా చేయవలను అదిగాడు ప్రయాణ కాలంలో ఎలా ఉండాలి అని అడిగాడు ఇది ఏడు చూడండి ఎన్ని అంశాలు కవర్ అయ్యాయో సో ఈ విధంగా పరస్పరము సంబద్ధములైన విషయాలు ఇంటర్ రిలేటెడ్ ఈ విషయములన్నన్నింటినీ స్పష్టంగా తెలుసుకుని జీవితంలో అనుష్ఠించి ఇంట్లోనే ఓంకార ధ్యానమున్నీ వచ్చాయి ఓమిత్యేకాక్షరం బ్రహ్మం వ్యాహారం మామ ముస్మరణం సో ఇత్యాది సాధనాలన్నీ వచ్చేసే దీంట్లో ఇంతకుముందు అధ్యయాలు చెప్పిన వాటిని పునః ఆయన ఒక చోట రీక్యాప్ సింవలోకనము అంటారు ఆ విధంగా ఇక్కడ చెప్పబడి ఉన్నాయి ఇదంతా తెలుసుకుని ఏ అంశంలో అనుష్ఠానము కూడా అవసరమో అటువంటి అనుష్ఠానం లైక్ ఓంకార జపము ఇత్యాదులను అనుష్ఠించి ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఎవడైతే అనుష్ఠిస్తాడో అటువంటి యోగి అనుష్ఠాయ యోగి పరం ఉత్కృష్టం ఐశ్వరం స్థానం ఉపైతి చ ప్రతిపద్యతే అటువంటి యోగి చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందుతాడు ఉత్కృష్టమైన స్థానం అంటే ఏమిటి చంద్రలోకాన్ని పొందుతాడా స్వర్గలోకము దానికే స్వర్గలోకం అని పేరు అంతకంటే కూడా గొప్పది హిరణ్య గర్భలోకాన్ని అంతకంటే కూడా గొప్పది మరి ఇంకేంపు అంతకంటే గొప్పది ఇంకేముందండి హిరణ్య గర్భలోకం కంటే గొప్పది ఏముంది ఐశ్వరం స్థానం ఈశ్వరునిలో ఒక్కటి అయి ఉండుట పరిచ్ఛేద భావాన్ని విడిచిపెట్టి ఈశ్వర భావంలో నిలిచి ఉండుట లైక్ నీటి బుడగ సముద్రంలో వచ్చిన నీటి బుడగ సముద్రంలో విలీనమై ఉంటుంది ఇంకా అంతకంటే గొప్ప స్థానం ఆ బుడగకి ఎక్కడి నుంచి వస్తుంది సో అదేవిధంగా మనం కూడా ఆ పరమాత్మ ముందు వచ్చిన ఒక బుడగ మనం ఈ బుడగ ఇక్కడి నుంచి ఆ లోకానికి వెళ్ళాలి ఆ లోకానికి వెళ్ళాలి అని ఈ తిరుగుడు ఆ బుడగ తన స్వరూపమైన పరమాత్మ ముందు అది సర్వోత్కృష్టమైనటువంటి స్థానము దానిని పొందును అది ఆ స్థానము ఎటువంటిదో తెలుసిన ఆద్యం అది ఆద్యమైన స్థానము హిరణ్యగర్భలోకం కూడా తర్వాత వచ్చింది స్వర్గలోకం కూడా తర్వాత వచ్చింది ఇహలోకంలో భోగాల గురించి ఇంకా చెప్పేది ఏమిటి ఇవన్నీ కూడా లేటర్ వెరీ బిగినింగ్ సర్వకారణము అంటే పరబ్రహ్మ అని అర్థం ఆ స్థానం అంటే పరబ్రహ్మస్వరూపుడై నిలిచి ఉండు ఉపనిషత్తుల యొక్క మౌలికమైన సందేశం చెప్పాలి అంటే నెంబర్ వన్ దైవత్వము నీ స్వరూపము మీరు కర్మకాండలోనూ ఉపాసనా కాండలోనూ వెళ్తే నువ్వు ఈ కర్మ చేస్తే దేవుడు సంతోషిస్తాడు ఆ దేవత సంతోషిస్తుంది ఈ దేవత సంతోషిస్తుంది అని చెప్తారు ఉపాసనలో అయితే నువ్వు ఈ దేవత యొక్క మంత్రాన్ని ఉపాసిస్తే నీకు ఆ దేవత అనుగ్రహం లభిస్తుంది అని చెప్తారు సర్వత్రా ద్వైతమే ఉంటుంది వేరే ఉపనిషత్తుల యొక్క బోధలో ప్రముఖమైన అంశం ఏమంటే ఇక్కడ ఆ దైవత్వము నీకంటే భిన్నంగా లేదు నీ స్వరూపమే అని ఒక్క ఉపనిషత్తులు మాత్రమే బోధిస్తాయి నెంబర్ వన్ నెంబర్ టూ తేడా ఏమిటంటే ఈ కర్మ ఈ యజ్ఞ యాగాదులు చేసినట్లయితే నీకు స్వర్గలోకం వస్తుంది ఈ దేవతను ఉపాసన చేసినట్లయితే నీకు ఆ దేవతాలోకం లభిస్తుంది నీవు శ్రీకృష్ణుడిని ఉపాసన చేసినట్లయితే నీవు గోలోకానికి పోతావు శ్రీరాముని ఉపాసన చేస్తే సాకేతలోకానికి పోతావు అని ఇలాగా ఒకనొక లోకప్రాప్తి ఫలంగా అది చెప్తారు కానీ ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే ఆత్మలోకము స్వర్గలోకమన్నా గోలోకమన్నా బ్రహ్మలోకమన్నా అన్నీ ఆత్మలోకమే ఆ ఆత్మయే లోకము వేషాన్మోయమాత్మాయం లోక అని బృహదారంకంలో అంటారు కనుక ఆత్మస్వరూపంలోనే ఇన్ని లోకములు ఉన్నవి the kingdom of heaven within ananta so avighanga upanashaktulu cheptadi adi rendu mudu meeku karma degira upaasana degira deeniki veedu arhudhu deeniki veedu arhudhu kaadu ana arhata ki sambandhinchina konni neemalu avvi untayi karma ka andaroo abhigulu kaakapovachu aa karmarahata sampadinchukunna varudu maatrame karma cheyadaniki yogyata galavadu untadu upaasana kuda avighangane untu aa sandarbhanu puttu untundi kaani ఆత్మజ్ఞానం మనుష్య మాత్రం నాకు అధికారము అనదు ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఎవరీ సోన్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అని వివేకానంద స్వామి కాబట్టి వేదాంత శాస్త్రంలో మూడు మౌలికమైన అంశాలు నీ స్వరూపమే దైవత్వము తర్వాత అన్ని లోకాలు ఎప్పుడో పొందవలసినవి కాదు దేహత్యాగం తర్వాత పొందవలసినవి ఏమీ లేదు ఇప్పుడు ఇక్కడ జీవన్ముక్తుడవై సకల లోకములను మీ అందే నీవు దర్శించవచ్చును మూడు మనుష్య మాత్రమకు దీని ఎందు అధికారము గలదు ఇది మూడు అంశాలలో వేదాంత శాస్త్రము ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వము కర్మ కంటే ఉపాసన కంటే కూడా చాలా విశిష్టంగా ఉంటుంది కాబట్టి దాన్ని మానవుడు పొందవచ్చును ఆద్యం అంటే అర్థం చెప్తారు ఆద్యం ఆదౌభవం కారణం బ్రహ్మ ఇత్యర్థ ఆద్యం అంటే కుండ కార్యమైన కొండకి ఆదియందేముంది మట్టి ఉంది ఆదియందు ఉండి దాన్ని కారణము అంటారు కాబట్టి ఈ జగత్తునకు ఆదియందు ఏమిగలదు పరబ్రహ్మ జగత్తంతా పరబ్రహ్మ నుంచే ఆవిర్భవించింది కనుక ఈ జగత్తునకు ఆదియందు పరబ్రహ్మ అది సర్వ జగత్ కారణము ఆ పరబ్రహ్మను ఆత్మరూపముగా పొందు ఇంకా వేదాలు కానీ యజ్ఞాలు కానీ దానాలు తపస్సులు అంతకంటే అధిక ఫలాన్ని ఏమిస్తాయి మీకు కాబట్టి ఈ ఆత్మవిచారణలో అంతటి మహిమ గలదు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సూ బ్రహ్మ విద్యా యోగ సంవాదే అక్షరపరబ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయ సో భగవద్గీతాసు గీతలు గీత అని ఏకవచనం వాడినా సంస్కృతంలో గీతాసు అని బహువచనంలో చెప్తారు అంటే ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క గీతము శ్రీకృష్ణుడు యొక్క గీతము సో అంటే శ్రీకృష్ణుడు గీతం గానం చేశాడని మీరు అనుకోద్దు గీత శబ్దానికి గానము చేస్తుందని అర్థం కాదు అది ఒక అర్థం అది ఒక హృదయంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని సందేశ రూపంగా ఇస్తే దానికి గీతము ఇటువంటి గీతములు ఉద్ధవ గీత భిక్షు గీత ఐల గీత అంటూ ఇలాగ అనేక గీతలు మనకి సంస్కృత సాహిత్యంలో దర్శనమిస్తాయి కాబట్టి ఏదో పాట పాడడం అని మీరు అనుకోద్దు మీరు పాట కింద పాడవచ్చు అది వేరే సంగతి కానీ ఇది పాట మీరేమో ఎక్కడి నుంచి మధ్యలో వైలిన్ను తర్వాత కంజీరా ఇవన్నీ పెట్టుకుని ఆ షో వచ్చి అన్ను అలా మొదలు పెడతారన్న అభిప్రాయం కాదు అది కాదు గీత శబ్దానికి అర్థం కాబట్టి మద్దళ్ళు బాజాలు భజందేవి ఏ ఒక్కర్లా సో భగవంతుడి చేత ఉపచేయబడిగా ఉపదేశము అని అర్థం గీత అంటే శ్రీమద్ భగవద్గీత సు మరి ఉపనిషత్సూ ఉపనిషత్తులు ఉన్నాయి కదా అంటే ఇదే ఉపనిషత్తు ఎందుకంటే వేదంత వేదాంతములు అంటే ఉపనిషత్తులు వాటిల్లో ఉండే సారమంతా కూడా ఇక్కడ చాలా సంగ్రహంగా చెప్పబడినది సమస్త వేదార్థ సార సంగ్రహభూతం అని అన్నారు శంకరులు సమ ఇంట్రడక్షన్లో కాబట్టి ఈ గీతలో ఉండే ప్రతి శ్లోకము ఒక ఉపనిషత్తే మధ్య మధ్యలో నేను మీకు పాయింట్అవుట్ చేస్తూ ఇవన్నీ ఇది అక్షరోపనిషత్ అని అనొచ్చు అనే ఆ విధంగా కాబట్టి ఇవి ఉపనిషత్తులు బ్రహ్మ విద్యాయా ఇది బ్రహ్మ విద్య కర్మ విద్య కాదు ఇవి ఉపాసనా విద్య కాదు ఇవి గ్రహ విద్య కాదు నక్షత్ర విద్య కాదు భూత విద్య కాదు చాలా విద్యలు ఉన్నాయి ఇలాంటి విద్యలు ఎవెవో విద్యలు ఉన్నాయి సో లోకంలో గోల్డ్ విద్యలు ఉన్నాయి ఏ విద్య కాదు ఇది ఇది కేవలము బ్రహ్మ విద్య అని ఆ విధంగా అర్థం చేసుకోవాలి సో ఆత్మరూపంగా హృదయంలో ఆ పరబ్రహ్మ ప్రకాశిస్తున్నాడు దానిని తెలుసుకునేటువంటి ఉపాయము బ్రహ్మ విద్య అయితే కేవలం బ్రహ్మవిద్యని శ్రవణం చేసేసి లేచక్క పోయేది పురాణ శ్రవణం ఉంటుంది ఇప్పుడు శ్రీరాముడు అడవికి వెళ్ళినాడు సీతాదేవి కూడా ఆయన వెంట వెళ్తాను వద్దని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాడు ఆమె విండి కాదు సరే వెళ్ళింది ఏదో పరిస్థితులు వీటొచ్చే అటు వచ్చే రావణాసును వెతుకుపోయాడు ఆ తర్వాత రాముడు దుఃఖించాడు కిష్కింతలోకి వెళ్ళాడు ఆ రోజు సాయంకాలం అయిపోయింది కార్యక్రమం ఏమండి మళ్ళీ పురాణానికి మొన్నటి రావాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళి చేయాలి ఏమీ చేయకర్లా సరగా కూర పప్పు ఉండకొని మెతుకులు సిద్ధం చేసుకుని భోజనం చేసి పడుకుని నిద్రపోయి మళ్ళీ రేపు సాయంకాలం వాపసు వచ్చేస్తే సరిపడుతుంది రాముడు ఇంకా అడవిలోనే ఉంటాడు ఆ తర్వాత కథని మనం ముందుకు తీసుకువెళ్ళచ్చు చేయాల్సిందేమి ఉంటుంది ఏమో ఇప్పుడు మీరు ఇప్పుడు చేతులు మీరేమి గతకాల ఏమన్నా ఏమీ చేయకర్లే మీరు చేయాల్సింది ఏ ఉండదు దీనికి పేరు పురాణంలో చేసి కాలము కాలాన్ని ఖర్చు చేయడమే ఉంటుంది అంచేతనే దానికి పురాణ కాలక్షేపము అని పేరు వచ్చింది కాబట్టి దానివల్ల ఏదో కొంత వినోదం బాగానే ఉంటుంది సినిమాలకు వెళ్ళిన దానికంటే నయం దాంట్లో ఏం సందేహం లేదు చెవిలో నాలుగు మంచి మాటలు పడతాయి ఏమీ అభ్యంతరం లేదు కానీ ఇది పురాణ కాలక్షేపంలాంటిది కాదు ఇది ఇది తెలుసుకుని జీవితంలో ఆచరణలో పెట్టాలి దాన్ని యోగము అంటారు ఎలా ఆచరణలో పెట్టాలో కూడా చెప్తారు ఇక్కడ కాబట్టి దీనికి యోగశాస్త్రము అని కూడా పేరు ఇదే బ్రహ్మ విద్య ఇదే యోగ శాస్త్రం రెండు దీంట్లో రెండు కలిసి ఉంటాయి థీరీ అండ్ ప్రాక్టీస్ అని అంటే మీరు అనుకోవచ్చు బ్రహ్మ విద్య ఇస్తే థీరీ యోగ విద్య ఇస్తే యోగ శాస్త్ర ఇస్తే ప్రాక్టీస్ శంకరులు కూడా అవధార్య అనుష్ఠాయ అని ఇక్కడే భాషలో చెప్పారు కదా అవధార్య అంటే ఖచ్చితముగా తెలుసుకుని అని అర్థం అవధార్య అనుష్ఠాయ తెలుసుకున్న దానిని కొంచెమైనా ఆచరణలోకి తెచ్చుకుంటారు ఓపెసంతైనా ఆచరణలోకి రావాలి తెలిసిందంతా ఆచరణ సున్నా అంటే ఎందుకు పనికిరాదు తెలిసింది కొంత ఆ కొంత ఆచరణ చాలు కాబట్టి యోగ శాస్త్రం కూడా ఇది ఇది శ్రీకృష్ణుడు అర్జునుడు ఒకనొక సందర్భంలో అర్జునుడు అడగడము శ్రీకృష్ణుడు సమాధానం చెప్పడం ఆ విధంగా నడిచినది దానిని సంవాదము ఈ సంవాదము పదం కూడా మీకు తెలుసు ఉండాలి వాదము అంటే మాట్లాడుట వాదము వదతి అనే ధాతువు నుంచి వచ్చింది మాట్లాడుట ఈ మాట్లాడుకోవడం దెబ్బలాట లాంటిది అయితే దాన్ని వివాదము అంట విడితే దెబ్బలాట అయిపోతుంది ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కానీ ఆ మాటల్లో భాగంగా ఒకరిని ఒకళ్ళు తిచ్చుకుంటున్నారు అంటే దాని పేరే వివాదము వి కాకుండా సం పెట్టారు అనుకోండి సంవాదము ఇక్కడ ఒక ఆయన అడుగుతాడు రెండో ఆయన బోధిస్తాడు దీన్ని సంవాదము అని అంటారు మన జీవితంలో వివాదము ఉండరాదు వివాదము చాలా దోషము వాదము అనవసరము ఊకే ఎందుకు మాట్లాడుతూ ఉండడం అలా మాట్లాడకూడదు అధికమైన మాటలు మాట్లాడకూడదు ఇకే తలాతోక లేని కబూర్ని చెప్పకూడదు మాట్లాడకూడదు అంటే అలా విని ఊరుకోవడం ఇప్పుడు సచిన్ టెండూల్కర్ సెంచరీ చేశాడు ఎస్ ఈ డి సెంచరీ మంచి బ్యాటింగ్ చేస్తాడు చాలా బాగా బ్యాట్ చేస్తాడు గుడ్ ప్లేయర్ గాడ్ బ్లెస్ హెడ్ ఇండియా వాళ్ళు చాలా సంతోషం అంతే అంతేగాని ఇంకక్కడి నుంచి కూర్చుని సాయంకాలంలో రోజంతా దానిమీద చర్చిస్తూ కూర్చోవడం కాదు ఏముంటుంది చర్చించడానికి అలా ఉండకూడదు కాబట్టి వాదము ఉండకూడదు వాదం అనవసరం వివాదం తప్పు వాదం అనవసరం సంవాదమే ఉండాలి కాబట్టి శ్రీకృష్ణార్జున సంవాదే దీనికి అక్షర పరబ్రహ్మయోగ అక్షర పరబ్రహ్మని తెలుసుకునే తెలుసుకోటానికి ఈ అధ్యాయంలో చక్కని అవకాశము గలదు దేహత్యాగం చేసి అక్షర పరబ్రహ్మలో విలీనమయ్యే ఉపాయం అంతా కూడా ఇక్కడ బోధించబడినది కనుక దీనిక అక్షర పరబ్రహ్మయోగము అనే సార్థక నామధేయము గలదు ఇది ఎనిమిదో అధ్యాయం ఇదివేళ పూర్తయిపోయాయి మనం ఎనిమిదో అధ్యాయం ఈ ఈ సంవత్సరంలో చాలా బాగా పూర్తి చేసాం పూర్తి చేసి తొమ్మిదిలోకి మనం ముందుకు వెళ్ళిపోతాం ఇక్కడ భాష్యకారులు దీనికి భాష్యాన్ని వ్రాస్తున్నారు వారి భాష్యాన్ని కూడా ఉపసంహారం చేస్తూ ఇది శ్రీ పరమహంస పరంరాజకాచార్య పరమహంస అంటే శంకరులు శంకరులని చెప్పి మిగతా చెప్పాల్సి ఉంటుంది ఆయన ప్రదేశమంతా కూడా పర్యటించారు ఆచార్యుడు ఆచార్యుడు అంటే ఆ పదానికి అర్హత చాలా అరుదుగా ఉంటుంది ఆచార్య పదము ఇప్పుడు దానికి అర్హత చాలా అరుదుగా ఉంటుంది అందుకే మీరు ఓ పెద్ద బిల్డింగ్ కట్టేసి అక్కడ పెద్ద స్టేజ్ కట్టేసి ఆ స్టేజ్ మీద మీరు పథాపోపంతో వెళ్ళి కూర్చోవచ్చు అది పెద్ద కష్టమేం కాదు జనం డబ్బులు ఇస్తారు చందాలు వసూలు చేసి చేయొచ్చు అని తత్వాన్ని బోధించడం అన్నది చాలా అరుగు అలాగంటి పరిస్థితిలో శంకరులు మొట్టమొదట ఎన్నదగిన ఆచార్యులు ఆత్మతత్వాన్ని చెప్పాలంటే అది ఒక శంకరుడికి చెల్లినది ఒక రమణ భగవానునికి చెల్లినది అదేమీ సామాన్యమైన విషయం రామతీర్థ ఇలాంటి కొద్ది పేర్లు మాత్రమే మనం చెప్పగలుగుతాం అర్వాచైన కాలంలో స్వామి అఖండానందజీ మహారాజ్ మొదలైనటువంటి కొద్దిమంది మహాత్ములు స్వామి రామసింహదాస్జీ మహారాజ్ ఇలాంటి కొద్ది మంది మహాత్ములు ఆత్మతత్వాన్ని చాలా విస్మయకరమైన రీతిలో లోకానికి అందజేశారు కాబట్టి ఆచార్య స్థానం మనందరం ఇలా కూర్చొని పాఠం చదువుతున్నామంటే శంకరులు ఒకప్పుడు ఆ పని చేసేది కనుకనే మనం ఇక్కడ కూర్చుని మనం చదవగలుగుతున్నాం బిల్డింగులు కడితే ఎంతకాలం ఉంటాయి బిల్డింగ్స్ ఓ బిల్డింగ్ కట్టారనుకోండి మీరు ఎంతకాలం ఉంటుంది వంద ఏళ్ళు ఉంటుంది రెండు వందల ఏళ్ళు ఉంటుంది ఆ తర్వాత శిథిలం కానీ భాష్యం అది అది శాశ్వత కాలం ఉండిపోతుంది కాబట్టి ఆ భావజాలాన్ని సృష్టించి భావజాలాన్ని సమాజంలో ప్రతిష్ఠించటము అది దేవాలయాలు కట్టడం కంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం కంటే కూడా చాలా గొప్ప కార్యక్రమం అటువంటి ఆచార్యులు శంకరులు ఆయన గోవింద భగవత్ పూజ్యపాద శిష్యులు శ్రీమద్ శంకర భగవతః కృతవు సాక్ష జ్ఞానికి ఈశ్వరుడికి భేదమే లేదు కనుక శంకర భగవత్పాదుల యొక్క రచనలు అనేకం గలవు వాటిల్లో శ్రీమద్భగవద్గీత భాష్యం ఒకటి దాంట్లో అష్టమాధ్యాయం పూర్తయింది వెల్లంకొండ రామరాయకవి గారి వ్యాఖ్యానం కూడా నేను అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడిని మంచిది శ్రీభగవానువాచు గుహ్యతమం ప్రవక్ష్యానసూయే జ్ఞానం విజ్ఞానసీతం యజ్ఞా మోక్ష్యసే శుభాత్ అని తొమ్మిది రాజవిద్యారాజగుహ్యయోగము అనంతర్దిని దీన్ని శ్రీకృష్ణుడు ఆరంభం చేసి చెప్పేస్తున్నాడు కంటిన్యూస్గా దీన్ని శంకరులు చాలా అందంగా దాన్ని మనకి పరిచయం చేస్తున్నారు ఏమంటారంటే అష్టమే నాడీ ద్వారేణ ధారణాయోగ సగుణ ఉ ఫలం అగ్ని అర్చిరాదిక్రమేణ కాలాంతరే బ్రహ్మప్రాప్తిలక్షణమే అనావృత్తిష్టం త్ర అనవ్రకారేణ మోక్షప్రాప్తిఫల్యదశంకా వివృత్సయాీభగవానువాచ పూర్ణమదూర్ణమిదూర్ణా పూర్ణము దక్ష్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యే శాంతిశాంతిశ్ శాంతి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ్య మార్గేణ మహిమహేషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యంకామస్తో కాలే వర్షతు పర్జన్యపృథివీ సుయ్యశాలిని దేశ క్షోభరహి బ్రాహ్మణసంతు నిర్భయా అపుత్రిన సన్ పితృనస్సూ పౌత్రిణ అధనాస్వనాస్సంతు జీవంతు శరదాంశం మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజా సావభౌమాయ మంగళం సర్వ శ్రీకృష్ణాస్తి కం యజాహే సుగంధింపుర్ధనం